య నీలవ పుషే నవకింకి జా జఠనాయ దిగంబరాయా శాదూల దివ్య నందనీతముషే నమస్తే పరమ పవిత్రమైన రామనామక్షేత్రం ఇడ్వాయిడ్ గల మహాభక్తాగ్రసరులైన పెద్దలు అతృమూర్తుల యొక్క సంరక్షణలో జీవితం రామ సేవకు అంకితం చేసినటువంటి చేస్తూ ఉన్న ఇప్పుడే చెబుతూ ఉన్నారు నలభై ఆరు సంవత్సరముల నుండి నిరాతకంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి పూజులు భక్తులు పెద్దలైనటువంటి కోటేశ్వరరావు గారి యొక్క కోరికతో మాతృమూర్తులకు పెద్దలకు కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ భారతం పంచమ వేయము అనే విషయాన్ని ఉపన్యసించవలసిందిగా పెద్దలు కోరారుయనం ఆదిశంకర్లు వారంటూ ఉన్నారు మానవుడు నాడే పునరపి జననం మాటి మాటికి మాటి మాటికి మాటిమాటికి పుడుతూ ఉన్నాడు పుట్టి పునరపి మరణం మళ్ళీ మరణిస్తూ ఉన్నాడు మరణించి పునరపి మళ్ళీ తిరిగి వచ్చి ఆ తల్లి యొక్క గర్భంలో పండుకొని మళ్ళీ ఉద్భవిస్తూ అంటే भगवत श्रीकृष्ण स्वामी वगवदी चल अर्जुना ध्रुवो मृत्यु ध्रुव जन्म मृतार्ये नोचि अर्जुन पुट वार्यक्ति महिला पुटा तपद ఇది సహజమైనటువంటి విషయం దీన్ని తప్పించేవాడు లేడు దీనికై తేలిగినటువంటి వాడెవడు దుఃఖించడు సుమా అంటే ఈ జనన మరణ సహితమైనటువంటి విషవలయమునందు సంచరించేటటువంటి ఈ జీవుడు ఎన్ని జన్మల అనేకములైనటువంటి కర్మముల యొక్క వాసన ఫలంతో ఉద్భవించాం లేకపోతే వాళ్ళు రామభక్తుడు కాదు నేను విష్ణుభక్తురాను ఇంకొక ఇంకొకటి ఇంకొకటి కాను ఇదేమిటయా అంటే జన్మత సంక్రమించినటువంటి ఫలం సుమా అని చెబుతూ ఉన్నా ఈ విషచక్రము నుండి బయట పడటానికి ఏదైనా మార్గం ఉన్నది ఆ రోజున వేదవ్యాస మహర్షి శిష్యుడైనటువంటి భరద్వాజుని కూర్చోబెట్టుకొని చెబున్నాడు ఈ ఇంద్రి ఉన్నాయే మానవుని యొక్క ఇంద్రియములు అవి బలవత్తరములైనటువంటి వట అవిద్వాంసమపి పండితులు అయ్యేవాళ్ళు కూడా అలాగే అంటే మంచి వయస్సులో ఉన్నాడు జైవి గురువు గారు చెప్పిన మాకు ఇష్టం లేదు విధ్వంసెలా అవుతాయి ఆ ఇంద్రియములు వాడు విధ్వంసం ఎలా అవుతాడు అసలు కాదు అని గురువు గారు చెప్పింది ఒకటైతే ఈయన ఇంకొకటి రాశాడు బలవాన్ ఇంద్రియగ్రామోప్తిద్ధ్వాంసం నాపితే ఇంద్రియములు బలవత్తర పోయే కానీ ఇవి इच्छागारूचा रेमी नीने ल मे राशा सत्यवे तो अद्धुण्ण मन सक्रम का उदो लेद నువ్వు యవనంలో ఉన్నావు ఇది నువ్వు రాసింది సత్యంగా వచ్చు ఉండని సత్యాసత్యములు కాలంలో నేను నిర్ణయింపబడతాయి అని విషకాలం గడిచిపోయింది ఒకనొక రోజున సాయం సమయం భూమి ఆకాశములు రేల పెట్టాలో అనేటట్లుగా వర్షధారులు పడుతూ ఉన్నాయి జైమిరి మహర్షున్నారు स्वर्णशाल आय ओम अग्निहोत्राय स्वाहा ओम विष्णवे स्वाहा ओम स्वयं अंत चूशा और युवती पद्धति संवस वै अगर అల్లాడేటటువంటి చిగురు తాకు మాదిరిగా వచ్చి ఆ వాయిట్లో విలువబడి ఉన్నది కలిసిపులు చూచారు జాలికి మహర్షి ఇవి మహర్షుల యొక్క ఆశ్రమం సందేహించవలసిన అవసరం లేదు లోపలికి రా మా అవి కో నార చీరలు అక్కడ తుడుచుకో తుడుచుకోరా తల్లి ఈ చక్కని మంచి నారచెర్యలు ఉన్నాయి అది కట్టుకో వాటిలో ఇంటికి వెళ్ళిపో మాకు నారచెర్యలకు లోపమేమి లేదు కావాలంటే మహారాజులు కొన్ని వేలు పంపిస్తూ ఉంటారు మా దగ్గర కట్టుకెళ్ళి అంటే ఆమె వస్త్రాలు మార్చుకుంటూ ఉన్నది చూశాడు మనసులో పరికరించాడు సమీపానికి स्वामी, स्वामी मारच्न रुपति दिए मर्मुंड द्वे स्वामी वेदव्यास महर्षि ब्रह्म सूत्र जिज्ञास मूत्रमें ज्ञा अथ मन अटूम ची वेदव्यास महर्षि ब्रह्म सूत्र प्रारंभ चतुष्ट भगवदी आूत्र अर्हत अच्छे अब अब प्रारंभ आय బ్రహ్మ సూత్రులు చెబితి శిష్యుడైనటువంటి జయముని ధర్మసూత్రములు చెప్పాడు అభాతో అని చెప్పాడు ఈ రోజున మనం ఇక్కడ రామనామ క్రతువు చేసినా ఒక మహాయజ్ఞం చేసినా ఒక వివాహం చేసినా ఏ క్రతువు చేసినా ఈ క్రతువుకు రూపకల్పన చేసిన ఎవరు అని జైమిని మహర్షి మొత్తం కర్మ కాండ కూడా ఇదిగో పెళ్లి విధంగా ఉండాలి ఈ పెళ్లిలో తొమ్మిది రకాలైనటువంటి వివాహములున్నాయి ఈ వివాహ లక్షణం చెప్పిన వాడే అది స్వామి గురువు గారు చెప్పినటువంటి బ్రహ్మ సూత్రములకు మారుగా బ్రహ్మసూత్రములు చెప్పి యజ్ఞ యాగాదులకు రూపకల్పన చేసి గురువులు మించిన శిష్యులు అనిపించుకున్న జైని ఉదా అవునమ్మా ఆ జీవిని నేనే అటువంటి జైలుని మహర్షి ఏమిటి తుచ్ఛమైనటువంటి నువ్వు తుచ్ఛములు ఏవైనా మన్మధుడు నన్ను బతికించేట్లే స్వామి నిన్ను తండ్రి చోటు విడను నేను నిన్ను అంగీకరించినట్లయితే ప్రత్యవాయం కలుగుతున్నది కదా మా తండ్రి గారు నడుగు నిన్ను వివాహం చేసుకోవడానికి నా కే అప్పటిదాకా నేను ప్రశ్నించేగా మన్మధుడు నన్ను బతికిస్తేగా ఇప్పుడే మన ఇద్దరం వివాహం చేసుకోవాలి ఎలా వివాహములు చెప్పేటప్పుడు రాక్షసం అనేటటువంటి ఒక వివాహం కూడా చెప్పాను అంటే కన్యకు వరునికి ఇద్దరికీ కనుక ఇష్టమైనట్లయితే ఆ క్షణము వాళ్ళిద్దరూ కలిసినట్లయితే దాన్ని దాంధర్వ వివాహం రాక్షస వివాహం ఇద్దరికీ ఇష్టమై వెళ్ళిపోవటం ఇందులో ఏదైనా సరే అంగీ కార్యమే కనుక మన ఇద్దరు ఇష్టమే లోకానికి ఇష్టం అభిష్టం అందువల్ల మన ఇద్దరం వివాహం చేసుకున్నాను సరే స్వామి మా ఆచార ప్రకారం నన్ను యొక్క భుజముల మీద ఎక్కించుకొని ఈ అగ్నిదేవుని చుట్టూ ఏడు సార్లు నేను ధర్మబద్ధంగా మీ ధర్మ పత్రి సరే ఏడుగా డెబ్బై తీస్తా అన్నాడు గముక్కును బుధానేస్తున్నాడు తిరుగుతున్నాడ చుట్టూ ఈ పై రెండు లెక్క వేస్తూ ఉన్నాయి ఒకటి రెండు మూడు ఏడు అని లాగి విద్వాంసం నాపి అని ఒక్క చెప్పేసి నెత్తి అబ్బా తలబారుట్టావు అంటూ ఇచ్చాడు అమ్మాయి లేదు అక్కడ యువతి ఎవరున్నారు వేదవ్యాస్ మహర్షి ఒరే జైమిని నేనేం చెప్పాను బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం అభికరిషతి అని చెప్పా నువ్వేమన్నావు విద్వాంసం నాపి కర్షతి అని చెప్పావుని నీ విద్వాంసుడో ఉన్నా కాదు తలంచుకున్నా స్వామి మీరు చెప్పింటేసరించి కొట్టేస్తూ మరి ఈ స్థితిలో మానవుడు ఉద్ధరింపబడటానికి ఏమిటి అంటే ఆదిశంకర్ల వారంటూ ఉన్నారు గీత నామ సహస్ర నీవు ఉద్ధరింపబడాలి అని అంటే విష్ణు సహస్రనామం ఉన్నది దాన్ని పరాయించి లేదంటావా గీతాశాస్త్రం ఉన్నది ఆ గీతాహాస్త్రాన్ని అక్షదించే నువ్వు కరతీరు వెళ్ళిపోదా ఈ రెండు महाभारत भीष्मी वे वरक आरभ का बोतून चूचा अर्जुन मध्य रुतंग स्वामी अच्छु अच्छुत అత్యుతము లేని వాడు వాడు ఈ ప్రపంచం అంతా ఆలోచించేదే కానీ పరమాత్మకు మధ్య యువతల పాండవ సైన్యమున్నది ఆ వైపుల కౌరవ సైన్యం ఉన్నది పచ్చరుల చౌహిడీలు పట్టు చావడానికి ఉన్న యుద్ధ ఈ మధ్యలో कृष्ण न चराज्युराज्योद విజయ ఫలములు అంతకంటే వద్దు ఎందుకయ్యా నాకు వీళ్ళందరినీ చంపి అనుభవించేటటువంటి నెత్తులు కూడా ఎందుకు నన్ను తినమంటావు నీవు అవసరంలా ఎవరిని నేను చంపింది కాతల తండ్రుల గురువులనా మేనమాములునా మనవల్లరా పడుకున్నా ఎవడు చెప్పండి చెప్పలేదు అంటే మమకాలం ఆవేశించింది తర్జనంలో అందువల్ల ఆ మమకాలాన్ని పోగొట్టడం కోసం భగవద్గీత చేసి ఈ ప్రపంచాలకంతా కూడా జ్ఞాన భిక్షను ప్రసాదించాడు శ్రీకృష్ణ స్వామి రాముడు పలికితే రాజునీతయింది రామచంద్ర స్వామి చెప్పాడు ఆ విభీషణాలు వారు వచ్చినప్పుడు క్యాకలేశాడు నా చేత లంకారాజ్యం విడిచిపెట్టబడింది బిడ్డలను అందరినీ వదిలిపెట్టాను అయితే రాఘాయ మహాత్మనే ఆ మహాత్మడైనటువంటి రామచంద్ర స్వామి వారు ఉన్నారే ఆయన్ను మాత్రం నేను శరణుడు కోరుతూ సుమా నివేదం విభీషణితం చెప్పండి రాముడు సమీపములు ఆ విభీషణుడు సమీపముందే ఉన్నాడని చెప్పన్నారట అంటే సుగ్రీవుడా వెళ్ళి తీసుకురావాయా అంటే ఎదురుదిరిగాడట సుగ్రీవుడు అప్పుడు రామచంద్ర స్వామి వారు శోభన చెప్తాడు సగుదేవ ప్రపన్నాయా अभयूते सकृदेव प्रपन्नायारी मनोह कर्मल चेत एवड़े राड़न अटाड़ो अट्ठीवाणी ముల నుండి లేదు అని నేను అభయమిస్తూ ఉన్నాను సుమాడు నా వాడు దగ్గరికి తీసుకురావలసిందరా దీన్ని ఏమన్నారు రామగీత ఈ ఒక్క శ్లోకాన్ని రామచంద్రస్వామి వారు చెప్పారు రామగీత అయిందట అదే సీతాదేవి రావణమత అయిపోయిన తరువాత అందువారు వెళ్ళారు సీతాదేవి దగ్గర వెళ్ళి అమ్మా రావణమత అయిపోయిందన్నారట సీతాదేవి పలకల ఏమి పలకు తల్లి ఏం మాట్లాడు ఏమి లేదు అనుమా నీకు ఏమి వాదాన్ని ఆలోచన చేస్తూ అంటే తల్లి నేనే అడుగుతాను అడుగు ధర్మబద్ధమైతే ఇస్తా అంటే నేను పూర్వం వచ్చినప్పుడు ఈ రాక్షస స్త్రీలంతా నిన్ను బాధిస్తూ ఇప్పుడు బాధిస్తూనే ఉన్నారు ఒక క్షణకాలం కనుక నీకు అవకాశం కల్పించినట్లయితే సమ్రాసం చేస్తానన్నారట అప్పుడు సీతాదేవి అని పాపానం ప్లవంగార్యే నా క్చిన్నా కార్యం పాపానా వా శుభానం వా అనుమా వారు పాపములే చేశారు పుణ్యములే చేశారు వాళ్ళు సంపదగిన వారే కావచ్చు కానీ కార్యం కరుణులైన వారున్నారే వారు సంపదగిన వారికి కూడా తెలియచేస్తారు సుమా నా కష్ట అపరా తప్పు చేయని వాళ్ళు లేడు జా సీతా గీత అన్నారు కానీ శ్రీకృష్ణ స్వామి వారు చెప్పినటువంటి గీతకు భగవద్గీత భగవంతుడు చెప్పినటువంటి గీత అన్నారట కనుక మానవ జాతిని ఉద్ధరింపజీ ఉద్భవించినటువంటి మహావేదాంతమయమైనటువంటి గ్రంథం ఇది అది ఎక్కడ ఉన్నది ఈ భారత యొక్క మధ్య ఆదలో ఉన్నది ఆదిశాస్త్రికి పర్వం దగ్గరికి వెళ్ళేవారు మొత్తం కౌరవ వధంతా అయిపోయింది ఆ ధర్మవాదులు పట్టాభిషేకం చేసుకోవా అన్నారు నేను చేసుకున్నాను కాకూ ఎవయా ఇంతమంది బంతుల్ని చది నేను తగుదునమ్మాని సింహాసనం మీదకెక్కి ఎవరిని పరిపాలించాలి అంటే నీకు ధర్మ పరిపూర్ణమైనటువంటి స్థితి కలుగులే భీష్ముడు సమస్తమైనటువంటి ధర్మములు చెబుతాడు అని ఆ భీష్ముని దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ భీష్ముడు చెప్పాడు కర్మజా నీ ఇంట్లో ఉండి నీకు భావమరది సఖుడై హితుడై బంధువై మంత్రి నీ కార్యములు నిర్వహిస్తూ ఉన్నటువంటి జనా పరబ్రహ్మము నాడే ఎవరనుకుంటూ ఉన్నావు నీవు ఇతరే సాక్షాత్తుగా మహావిష్ణు ఆయన్ని తరించవలను అని అంటే ఆ విష్ణు సహస్రనామం తప్ప వేరే మార్గం లేదు అని అప్పుడు ధర్మరాజుకు ఉపదేశం చేశాను ఆయన ఇది ఎక్కడ ఉన్నది విష్ణు సహస్రనామం ఆరుశాస్త్రిక అక్కడ ఉన్నాయి కనుక మానవ జాతిని కలతెర్చే రెండు అందులోనే ఉన్నాయట అందువల్ల ఇది పంచమేరు అంటారు ఎన్న భారతే తన్న ఏది భారతంలో లేదో అది భారత భారతదేశంలోనే లేదు అంటే భారత భారతదేశం యొక్క పరిపూర్ణ స్వరూపమే భారతము అంటే భా అంటే ఏమిటి కాంతి రథము అంటే ఇష్టం కాంతి ఎందుకలిగినటువంటి ఇష్టమే భారతము అనంటే భారత వరిత్రనుక అది భారత రైతి భా అంటే భక్తి భక్తి భావంతో నిండినటువంటిదైన కారణం చేత దానికి భారతం అనేటువంటి పేరు వచ్చిందట అటువంటి భారతం ఎందుకు ఉద్భవించింది అంటే ఆ కృష్ణ వైపాయన్నాడు సమహర్షి ఆయన వచ్చి చూచాడు సమాజాన్ని ఎలా ఉన్నది సమాజం నాడు కదా సముద్రం ఏ విధంగా అల్లకల్లో ఉండదు అలా ఉన్నది భారతదేశం అంతా మహామహా మహా దుర్మార్గులంతా ఉద్భవించారు ఎవరి మార్గం వాడితే కంసుడు విజృంభించాడు విజృంభించి సౌందర్యవతి అయిన కన్య కల్పిస్తే నన్ను వివాహం చేసుకుంటావా శాశ్వతంగా బందీకాలం తగ్గిపోతావా అతన్ని వివాహం చేసుకోవటానికి ఒప్పుకున్న వాళ్ళు కొంతమంది అయితే పదహారు వేల వంద మంది ఏది అంగీకరించిన వాళ్ళు వాళ్ళందరినీ జైల్లో పాలేశాడు న్యాయంగా ఈ వాతికనే వివాహం చేసుకున్న వాళ్ళు అంతకంటే ఎక్కువ మంది ఉంటారు అంటే ఆడపిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులకు కంటి మీద కుర్రులు ఎక్కడ ఎప్పుడు వస్తారు తీసుకుపోతారు అని సరే వాడు ఆడపిల్లలను కొట్టుకుని పోతూ ఉన్నాడు మగవాళ్ళు పట్టుకుపోతూ ఉన్నాడు ఒకడు వాడవాడు జనవాసంధుడు మహావీరుడు అన్నవాడు ఎనపడితే చాలు పట్టుకుపోతాడు పట్టుకుపోయేది తెల్లవారు పొద్దున్నే భైరవ పూజ చేసేది వాడిని బలిచ్చింది మొత్తం వీరుడు అనేటటువంటి వాడు లేకుండా చేసేస్తూ ఉన్నాడు వాడు వాడి పరిపాలన నిరాతంకంగా కొనసాగడానికి ఎదురు లేకుండా ఉండటం కోసం వీరులందరినీ బలియట పెట్టాడు వాడు రోజు ఒక వీరుని బలించేది భైరవ పూజ చేసేది ఇక కంసుడున్నాడు వాడు కాలనేమి యొక్క అమరావతారం వాడు దగ్గర ఉన్నారు తృణావర్తుడు శకటాసురుడు పోతన చాణూరుడు ముష్టికుడు మొత్తం భయంకరమైనటువంటి రాక్షసులంతా ఉన్నారు అతని దగ్గర వాడు చెయ్యినటువంటి పాపం లేదు వాడు బలబెట్టాడు ఈ మధ్యలో బయలుదేరాడు పౌండ్రక వాసుదేవుడు అని వాడు ఇను తో జయించుకున్నాడు సంఘటక్రములు రెండు శ్రీకృష్ణ స్వామి మచ్చ ఉన్నది పక్షస్థలలో శ్రీవత్సం అంటారు దానికి ఇవిడేం చేశాడు ఒక బాగా కాల్చాడు దాన్ని అంటించుకున్నాడు మచ్చబడిపోయింది ఇదిలా శ్రీవత్సం అన్న అని నేనే భగవంతుణ్ణి మిగిలిన వాళ్ళు భగవంతులు కాదు నన్ను కనుక పూజించకపోతే వాడిని చంపుతానని బయలుకేరి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపుతూ ఉన్నాడు పుండ్రకు వాసు ఇక శిశుపాలుడున్నాడు ఈ కంసు ఆధారం చేసుకున్నాను ఎక్కడైనా సరే స్వయం వరం అంటే చాలు అక్కడ పోయేది ఆ పిల్లది ఎదురు తిరిగితే చంపేది వాడు ఇక అంశుడు నిభకుడు అని ఇద్దరున్నారు అన్నదమ్ములు శివుణ్ణి తపస్సు చేసి అఖండమైనటువంటి వర ప్రధాన కర్మించేత విత్తడిగా సంచలిస్తూ ఉన్నారు వాయుడు ఎలా ఉన్నది ఉత్తర నాటి సముద్రంలాగా ఉన్నది భారతదేశం అంతా చూచారు ये धर्म बुद्ध मानवता जीवन भक्तिभावी ज्ञा ले आचरण जीवित वील की ज्ञा प्रबोधंवल वेदा वेद चूचा చిక్కుబడిపోయిన దారపు కంట మాదిరిగా ఒక్క సూత్రం లేదు ఋగ్వేదం ఇది యజుర్వేదం ఇది సామవేదం ఇది అధరవేదం అని విభజించడానికి వీలు లేకుండా మొత్తం చిక్కుబడిపోయినటువంటి దారపు కంటి మాదిరిగా అల్లకల్లో ఉన్నాయి అరే రే ఈ వేదములు సరిగ్గా అర్థం కాద ప్రజలకు వేదములు అర్థంగా కారణించేట ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మానవులంతా వేదములు చేక సక్రమంగా అర్థమైనట్లయితే ఇట్లా ప్రవర్తించరు అని ఆయన పేరేమిటి కృష్ణ ద్వైపాయనుడు ఎందుకు వచ్చింది ఆ పేరు కృష్ణుడు అనంటే నల్లహని వాడు వేదవి వ్యాస మహర్షి నల్లగా ఉండేవాడు అందువల్ల కృష్ణ శబ్దం వచ్చిందట ద్వీపమునందు పుట్టారు చుట్టూ నీళ్ళు మధ్య భాగంలో చీకటిని కల్పించి ఆయన కలిశాడు కనుక అందువల్ల ఆ ద్వైపాయనలో పుట్టిన కాలం చేత ఆ ద్వీపంలో పుట్టినటువంటి కాలం చేత ద్వైపాయనుడు పేరు వచ్చింది ఆ కృష్ణ ద్వైపాయనుడు నాడే ఆయన చూచి వేదములన్నింటినీ సవరించాడు సవరించి సూత్రములనన్నిటినీ సక్రమం చేసి ఇది ఋగ్వేదం ఇది యజుర్వేదం ఇది సామవేదం నాలుగు విభాగములు చేసి కృష్ణద్వైపాయుడల్లా వేద వ్యాసుడు అనేటటువంటి ప్రఖ్యాతిని పొంది ఇక ఈ మానవులంతా వేదం చదువుకొని ధర్మ బద్ధులై ధర్మ ప్రవర్తిస్తూ ఉంటారని భావించి తపస్సు పెడిపారు వెళ్ళి చాలా తపస్సు చేశాడు తపస్సు చేసి మళ్ళీ వచ్చి చూచారు సమాజాన్ని ఎలా ఉన్నాయా అంటే ఏ భీమ ఎక్కడ వేసినా ఒక వంగళి అంటూ ఉన్నాయి ఏమి రాయి ఇంతకాలం నుండి మానవులు అధర్మ ప్రవర్తనతో కారణం వేదములు అర్థం కాక అనుకున్నారని కానీ అందరికీ అర్థమయ్యేట్లు చేశారు అయినా ఎవరు చదవట ఏం చెయ్యు అని ఆలోచించి అలసులు అల్పతరాయులు ఉగ్రోగ సంకలి మానవులు సుకర్మముయాలను ఈ కలియుగదు మానవులు అలసులు ఈ కలియుగంలో పుట్టే మానవులు చిన్న పనికి కూడా ఉన్నా అబ్బా నారగపుడి నుంచి చేస్తాన కాసేపు విశ్రాంతి కావాలి మంద భాగ్యయుతులు ఒక్కడికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేదు అదృష్టం లేదు అల్పతరాలుగులు పేరుకు మాత్రం వంద సంవత్సరములు సంస్కృతంలో ధర్మ ప్రబోతులైన ఒక గ్రంథం అందులో ఒక అత్యద్భుతమైన విషయం ఉందండి అది చెప్పితే రా భగవంతుడు మొట్టమొదట ఎద్దులు సృష్టించాడ ఇది సత్యం అనుకోకండి చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన మానవ జీవితాన్ని గురించి చెప్పాడు తర్వాత కుక్కని సృష్టించాడట తర్వాత గుడ్ల గోబులు సృష్టించాడట ఆ తర్వాత మానవుడిని पे नीक नलभ संव भूलो स्वामी नल्ब अडम चाक्री पेट गो सर बच्चों बहुत पड़े नाव स्वामी सर भाव नी संवि पीलचा नी వెళ్ళు భూలోకాన్ని నాగేందుసం ఏదన్నా వాకిట్లోకి వెళ్తే కరబెట్టి పోస్తారు పైరవరే కుక్క మొక్క కోసం పలికి పాలు కానీ నా కోసం ఇరవైసార్లు సరే భావతూ వెళ్ళు గుడ్లగోబ నుంచా గుడ్లగోబా నీకు నలభై ఏళ్ళు ఆయువు వెళ్ళు స్వామి కళ్ళు కనపడి నేను కూస్తే అపసరమైన భావిస్తాను పెళ్ళంతా నాకు అవసరంలా ఇరవై ఏడు సార్లు సరిపోవద్దు మానవుడిని పిలిచారట రై నీకు నలభై ఏళ్ళు వెళ్ళిపోలోకాళ్ళు ఏళ్ళు సరిపోతాయి ఎలాగైనా సరిపోలేదు చాలా వరకు చాలా అట్లయితే అవి మూడు మూడు ఇరవై నలభై రుజులు పెట్టినాయి నేను నలభై శతాయుష్మాన్ భావ వంద వచ్చాడట కానీ భగవంతునిచ్చిన వయసు నలభై ఏళ్ళ ఈ నలభై ఏళ్ళ వరకే ఏదైనా సుఖాలను గురించి ఎద్దు దగ్గర నుంచి వచ్చిన దీనికి అందువల్ల ఇక పీకుతుంటాడట ఇది కట్టాలి పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి మొత్తం ఈ నలభై నుంచి అరవై వరకు మొత్తం భారం అంతా ఎద్దు అరవై దగ్గర నుంచి ఇరవై వరకి కుక్క వయసు అరవై దాసిన తర్వాత కొడుకు వస్తాడు పైకి రైట్ పెద్ద ఏంటి నువ్వు కూర్చో నేను చూసుకుంటా నువ్వు చెప్పి కొడుకు ఏమైనా వీడు కుక్క కాపలా తప్పదు వీడు ఆ ఇరవై సంవత్సరాలు కుక్క కాపలా కాస్తాడట నుంచి గొడ్లకో పోయిస్తట ఆ గుడ్లకో గుడ్డి వాడై మెదలకు పడి కూర్చుంటారట ఇదే అవమాన జీవితం కనుక మొత్తం వంద సంవత్సరములు ఆయుట ఆ లసులు అరుణ యువులు ఉగ్రలోక సంకల్పితులు భయంకరమైనటువంటి వ్యాధులతో బాధపడేటటువంటి వారు కలియుగము మానవులు సుకర్మములూ ఈ కలియుగంలో మానవులున్నారే ఏ పని చెయ్యలే అని భావించి ఆ వేదం ఆ మహర్షులున్నాడే ఆలోచన చేశాడు లేదా వేదములో అర్థం కాక వీళ్ళంతా అధర్మ మార్గంలో ప్రవర్తిస్తూ ఉన్నారనుకున్నాడే నేను ఏదో అందుబాటులోకి చూశాం అయినప్పటికీ ఎవడు మారినట్లుగా లేడు ఏం చేయాలని భావించి ఏదైనా సరే ఒక కథారూపంలో మరి చెప్పినట్లయితే వీళ్ళు సక్రమంగా చదువుకొని దీన్ని పాటిస్తానని భావించి అప్పుడు ఆయన ఎవరి తన కథే భాగ భారతం అంటే మహర్షి యొక్క కథ ఎందుకని పుట్టినటువంటి ఆండవులు గా కౌరవులు గా ఎవరికి ఉంచారు సంఘర్షికు ఉద్భవించిన ఆయన యొక్క సంసారమే అందువల్ల తన యొక్క కథ రార్ణయించుకున్నాడు అయితే పూర్వం ఈ మహర్షులు చెప్పటం లేదంత నాయకులు చేత కాదు వాళ్ళకి అందుకనే పెద్దని శ్రీకృష్ణదేవరాయ ఒకసారి అయ్యా